మదేవాదం పశ్యే మాక్షజ్రాంగైస్తువాసస్తమూ క్షేమదేవారాయుస్ ఇంద్రో వృద్ధశ్రవా విశ్వేదా తస్ నష్టో అలిష్టమే స్వస్తిన బృహస్థ జాత శాంతిశా తిశాన్ని అవస్వనుపలంభంకోరమితి స్మృతం జ్ఞానం జ్ఞే విజేయై ప్రకీర్తిత దుకల్పితవస్తున అవ అంతర్భావాతిరేకేణ జ్ఞేయానుపపత్తేప్రావాదుకల్పితవస్తున అవ అంతర్భావా ప్రవాదుకులున్నారు దుసరా అంటే ప్రవాదుకులు అంటే వదరుబోతులు ము అలా వాగుతూ ఉంటారు మోనోలా అగ్గ అలా మాట్లాడుతూ ఉండడు ఎద్రవాడు చెప్పేది ఏమిటి ఏమీ చూసుకోవడం లేదు అలా మాట్లాడుతూ ఉండడు చాలా తప్పండి అది అలా ఉండకూడదు అయినా కొంతమంది అలా ఉంటారు దురదృష్టము సో ఈ ప్రవాదికులు వాళ్ళు ఎవేవో కల్పనలు చేస్తూ ఉంటారు కింద టీకాకారుడు అంటాడు శుష్క తర్క ఏదో తర్కం కారణం నుంచి కార్యం పుట్టింది కార్యం తర్వాత కారణం ముందు వచ్చింది ఈ రకంగా కార్యకారణ భావాన్ని నిరూపించటానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ కర్మ ఉంటుంది కర్మఫలం స్వర్గంలో ఉంటుంది అంటూ ఏదో చెప్తూ ఉంటారు కర్మ కర్మఫలము కారణము కార్యము పాత జన్మచలో చేసుకున్న కర్మ వల్ల ఈ జన్మలో దేహం వచ్చింది అని ఈ రకంగా ఇది ఇది ఒక ఒక మతపరమైన భావన భావజాలను నిజానికి మతమనగానేమి అని ప్రశ్నించిన ఒక ఆయన ఏమని చెప్పాడంటే పుట్టుక మరణము వీటి పుట్టుకకి ముందేమిటి మరణించిన తరువాత ఏమిటి అనే వాటి గురించి ఉండే విశిష్టమైన విశ్వాసములు అంటే ఆయా విశ్వాసములు ఏవైతే ఉంటాయో దానికి మతము అంటే అంచేతనే మతంతో ఎప్పుడూ కూడా పుట్టుక మరణము పెన వేసుకుని ఉంటాయి అన్ని మతాలలాగే ఉంటాయి ఇప్పుడు చర్చ్ ఉందనుకోండి చర్చ్ పక్కనే సెమెటరీ ఉంటుంది ఒకప్పుడు చర్చి కాంపౌండ్ లోపలే ఉంటుంది సెమెటరీ తర్వాత వీఏపీలు ఎవరైనా స్వర్గ దేహత్యాగం చేసినప్పుడు ఆ పెట్టిలో పెట్టి అది సిమెటరీ అది చర్చ్ లోపలికి తీసుకెళ్తారు ఆల్టర్ ఉంటుంది అక్కడ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఏవో పాయింట్స్ పాటలో అవి ఉంటాయి క్రిస్టియానిటీ అంటే ప్రార్థన అనే సాధన మీద డెవలప్ అయిన రెలిజియన్ ప్రార్థననే బాగా డెవలప్ చేసుకుంటే అది క్రిస్టియానిటీ నమస్కారము అనేదాన్ని బాగా డెవలప్ చేస్తే ఇస్లాం రెండు నమస్కార ప్రధానమైనది ఇస్లాం ప్రార్థనా ప్రధానమైనది క్రిస్టియాని అయితే క్రిస్టియానిటీలో క్రిస్టియన్స్ ఎంతసేపు ప్రేయర్ ప్రేయర్ అంటూ ఉంటారు ప్రార్థన అదే వీళ్ళు ఎంతసేపు నమాజ్ నమాజ్ అంటారు సో సో ఏవో చర్చ్లో భాగంగా ఉంటుంది అది సిమెట్ అది ఇంకా మన వైదిక ధర్మంలో అయితే అసలు మీరు చెప్పనే వద్దు కేవలము మరణానంతరమ మరణానంతరము లభించబోయే గతి చుట్టూ తిరుగుతుంది మొత్తం కర్మకాండంతా దాని చుట్టూ తిరుగుతుంది ఆ రకంగా దానిని బట్టి కారణకార్యభావాన్ని దాని గురించి చాలా విస్తారంగా చెప్తూ ఉంటారు అదే యథార్థమని గట్టిగా వాదిస్తూ ఉంటారు శుష్క తర్క అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే ఈ కారణకార్యభావము ఇవన్నీ కూడా మూడు అవస్థలలోనే అంతర్గతమైపోతాయి ధ్యేయములో అంతర్గతం అవుతాయి మీకు జాగ్రత్త అవస్థలో కారణకార్యభావం ఉంటుంది మీరు జాగ్రత్త అవస్థని విడిచి రండి కుర్చీలో కూర్చో జాగ్రత్త అవస్థ నుంచి నిద్రలోకి వెళ్ళారనుకోండి మీ కారణకార్యభావం ఏమవుతుంది అన్ని రకాల కారణకార్యభావము కూడా విలీనమైపోతుంది నిద్రావస్థలో కారణకార్యభావం ఉండనే ఉండదు కాబట్టి జాగ్రత్త అవస్థలో కారణకార్యభావాన్ని ఇతర విషయములతో పాటుగా ప్రకాశింపజేసే జ్ఞానము సుషుప్తిని ప్రకాశింపజేసే జ్ఞానము స్వప్నాన్ని ప్రకాశింపజేసే జ్ఞానము ఆ జ్ఞానము తర్వాత ఆ జ్ఞానము చేత ప్రకాశింపబడే చేయబడే జ్ఞేయము ఇంతకు మించి ఇంక ఏముందండి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ రైట్ ఇంతకు మించి ఏముంది అదే అంటున్నారు అయితే ఇంతకుమించి ఇంకొక్కటి ఉంది ఇంక ఏమీ లేదంటే శూన్యవాదం అవుతుంది ఇంకొక్కటి ఉంది అదేమిటంటే విజ్ఞేయం అది మాత్రమే ఉన్నది విజ్ఞేయం పరమార్థ సత్యం తుర్యాఖ్యం అద్వయం అజం ఆత్మతత్వమిత్యర్థ అది విజ్ఞేయం అంటే తప్పక తెలియదగినది విజ్ఞేయం నేను ఈ మాట మీకు మనం చేశాను మానవ జీవితము సత్యాన్వేషణకు అంకితం కావాలి మామూలుగా ధనాన్ని సంపాదించటము ఏవో కొన్ని భోగాల్ని అనుభవించటము ఇది అందరికీ సమానమే హెచ్చు తగ్గులు తప్ప అందరికీ సమానమే ఏవో కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి అందుకే సుఖ దుఃఖములు కూడా అందరికీ సమానమే సమానంగా ఉంటాయి సుఖ దుఃఖాలు కాబట్టి ఇప్పుడు ఈ సుఖదుఖాలు అనేవి ఎంత శక్తికి అంత గాలి అని సామెతం చిన్న మొక్కుందనుకోండి దానికి ఏవో సుఖదులు ఉంటాయి పెద్ద చెట్టు ఉందనుకోండి దానికేమో సుఖదు చిన్న మొక్కకి సుఖ దుఃఖములు తక్కువ పెద్ద మొక్కకి సుఖదుఖములు ఎక్కువ అని ఏమి ఉండదు అందరికీ సమానంగా ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ కింద ఉంటాయి అందరికీ రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు ఫస్ట్ క్లాస్లో కొంతమంది ప్రయాణం చేస్తారు సెకండ్ క్లాస్లో కొంతమంది ప్రయాణం చేస్తారు పూర్వం థర్డ్ క్లాస్ అని దాంట్లో కొంతమంది ప్రయాణం చేస్తారు ఆ రైలు అది సరిగ్గా ప్రయా అది సరిగ్గా వెళ్ళాలంటే లేట్ అయిందనుకోండి అందరికీ దుఃఖమే ఫస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఏం సుఖం కాదు రైలు కరెక్ట్ టైంకి వెళ్ళిందనుకోండి అందరికీ సుఖమే థర్డ్ క్లాస్ వాళ్ళతో సహా అందరికీ సుఖమే తర్వాత క్యా ఉంటారు వాడు ఏదో ప్యాంట్రీ కార్ని పెట్టి ఏదో ఫుడ్ సర్వ్ చేస్తాడు అది బాగుండదు అందరికీ దుఃఖమే అందరికీ దుఃఖమే జీవితం అంటే రైలు ప్రయాణం అదే దీంట్లో కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే ఉండొచ్చు ఓ వేషమెత్తు సుఖం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ క్లాస్లో వేషమెత్తు సుఖం తక్కువ ఉంటుంది థర్డ్ క్లాస్లో బస్ ఇనా హీ బాధ కాబట్టి సుఖ దుఃఖములు కూడా సమానంగానే ఉంటాయి కనుక జీవితం అంటే రాగద్వేషాలు సుఖ దుఃఖాలు తామనలు భయములు అంతటితోటే ఆగిపోకూడదు ఏవో కొన్ని విశ్వాసాలు మీకేమున్నా అంతకన్నా మహాభాగ్యం కాచీ వెళ్ళొచ్చు సర్వకానికి పోతా ఏదో చిన్న విశ్వాసం ఆ విశ్వాసంలో కొంత ఉప ఉపకారం కూడా ఉంటుంది ఇప్పుడు కొంత లాభం కూడా ఉంటుంది ఇప్పుడు కాశీ వెళ్ళి మీరు ఏదైనా కొంత తీర్థయాత్ర చేసి వచ్చారనుకోండి దాంట్లో సోషల్ అండ్ ఎకనామిక్ సిస్టమ్స్ అన్నీ సస్టైన్ ఉంటాయి కాశీలో పురోహితులు వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ భుక్తి ఇదే వాళ్ళ జీవనోపాయం ఇదే కాబట్టి వీళ్ళందరూ వెళ్ళడం ఏదో శ్రద్ధలు ఇవి ఇవి కాబట్టి వాళ్ళకి రోజు కలుస్తుంది తర్వాత ఈ రైల్వే ప్రయాణాలు ఇది టూరిజము టూరిజం ప్రమోట్ చేస్తారు ఎందుకని ఎందుకనంటే కొంత ఎకానమీ స్పిన్ అవుతూ ఉంటుంది ఎకానమీ మూవింగ్ ఫార్వర్డ్ తర్వాత కొంత నేషనల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది పది మంది తెలుస్తారు మనందరం ఒకే భారతదేశానికి చెందినవారు అనే భావన ఉంటుంది కొంత భక్తి ఉంటుంది ఆ భక్తి వల్ల కొంత మనస్సుకి అంతఃకరణానికి శుద్ధి ఉంటుంది ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఏ ప్యాకేజ్ ఆ ప్యాకేజీలో మంచి అంశాలు చాలా ఉంటాయి అలా దాన్ని స్వీకరించాలి కానీ అదిగో కాశీ వెళ్ళి వచ్చేసం స్వర్గం అక్కడ ఓపెన్ ఉంటుంది ఇలా దేహ త్యాగ చేయడం స్వర్గానికి వెళ్ళిపోవడం అక్కడ అలాగే దట్ ఈస్ టూ మచ్ టేకింగ్ థింగ్స్ టూ ఫార్ శాస్త్రమే అంగీకరించడం శాస్త్రం ఏమని చెప్తుందంటే జ్యోతిష్టమైన స్వర్గకామ విజేత అన్న చోట స్వర్గం అనే చెప్పారంటే వీటికి ఆభిముఖాన్ని కలిగించడం కోసం వీటికి దాని ఇందు శ్రద్ధను కలిగించి ఆ కర్మను చేస్తే కర్మయందు శాస్త్రానికి తాత్పర్యం తప్ప కర్మ వల్ల వచ్చే స్వర్గం వందు శాస్త్రానికి తాత్పర్యం లేదు నువ్వు బెల్లముఖ పెడతాను నీకు మిరియాల కషాయం తాగితే దాన్ని గుడజిప్ిగా న్యాయం ఉంటాను ఇది మీమాంసకులు చెప్పిన న్యాయమే మిరియాల కషాయం తాగితే బెల్లముక్క పెడతాను పూర్వం మిరియాల కషాయం ఇచ్చేవారు ఎవరికైనా జ్వరం వస్తే మిర్యాల కషాయం ఇచ్చేవారు పాపం వాళ్ళు ఏమి పెరుగుతుంది డాక్టర్లు ఆఖరిగా ఆ క్లాక్ ఒకడు ఉంటాడు ఇప్పుడు ఆర్ఎంపీ అనే పేరుతో డాక్టర్ సైకిల్ మీదో చిన్న స్కూటర్ మీద వచ్చే స్కూటర్ కూడా చాలా పెద్దది సో మోపెడ్ మీద తిరుగుతూ ఉంటాడు ఆయన సంచి ఓట వేసుకుని దాంట్లో ఎనాల్జన్లు ఇలాంటి ఓ పది టాబ్లెట్లు పెట్టుకుని తిరుగుతాడు ఆయన ఆయన కూడా దొరకడు ఆ పెద్ద కుటుంబాలకే దొరుకుతాడు ఆయన మామూలు పేదవాళ్ళకి ఆయనే దొరకడు అప్పుడు ఏం చేస్తారు మిరియాల కష్ట నేనే మిర్యాల కషాయం తాగేవాడిని జ్వరం వచ్చినప్పుడు అది తాగడానికి పిల్లలు ఇష్టపడడం కానీ దాన్ని తాగించడం కోసం నీకు బెల్లముఖ పెడతాను అని అంటాను ఇప్పుడు అమ్మగారి ప్రేమ బెల్లముఖ పెట్టడం ముందు ఆమె తాత్పర్యం తెనియందు వీడి బెల్లం తినిపించడం ఉందా లేక వీడి చేత కషాయం తాగించడం ఉందా మిరియాల కషాయం తాగించడంలోనే తాత్పర్యం అలాగే కర్మ దుఃఖరూపం క్లేషరూపం ఆ కర్మ వీడి చేయించడం కోసమే స్వర్గం అనే తాయిలాన్ని శాస్త్రం చూపిస్తుంది అంతేగాని స్వర్గము వీడికి అధాత్మంగా వచ్చేస్తుందని శాస్త్రం మనకు తాత్పర్యం కాదు అని వాళ్ళే ఓపెన్గా చెప్పి కూర్చున్నారు సో ఈ కారణకార్యభావం అంతా కూడా కేవలము ఈ జాగ్రత్త మనం సత్యమని భావించే కాలప్రవాహము భేదము వీటన్నింటినీ పురస్కరించుకుని వీటి కల్పితమైనదే తప్ప దాని ఎందు వాస్తవికత ఏమీ లేదు పరమార్థ సత్యము దాని ఎందు లేదు పరమార్థ సత్యము అంటే అవస్థాత్రయస్ పరమాత్మ సత్యత్వాయస్య అవస్థాత్రయ అతిరిక్తత్వమితి భావ మూడు అవస్థలలో ఏ అనుభవాలు మీకు వస్తున్నాయో అవన్నీ కూడా మిథ్యలే అదంతా కూడా మిత్యే అలా అనిపిస్తుందంటే జాగ్రత్త వ్యవస్థలో అంతర్భాగంగా ఉంటుందంటే ఓ మహాత్ముడు అనేవాడు నీకు సైకిక్ ఎక్స్పీరియన్స్ అంటే మనస్సు అనే అది అంతరింద్రియం దాని ఇన్స్ట్రుమె దాని అది ఒక ఉపకరణము దాని ద్వారా ఏ అనుభవములు కలిగితే అవన్నీ కూడా మిక్సే ఇప్పుడు నాకు అలా కూర్చునుండగా సుబ్రహ్మణ్య స్వామి కనపడ్డాడు అని ఒకడు అనుకున్నాడు అనుకోండి అయితే వాడు వాడి ప్రేమ అలా కనపడిందంటే వాడికి ఆ స్వామి మీద ఉండే ప్రేమే అలా భాషించిందంటే వీడు వేరు స్వామి వేరు ఆయన అంతకుముందు కనపడలేడు ఇప్పుడు కనపడ్డాడు తర్వాత మాయమైపోయాడు ఎక్కడి నుంచో వచ్చి వీడికో ఫ్లాష్లా కనపడు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడు నేను ఇక్కడ ఉండిపోయాను అనే ఈ ద్వైతము ఈ నానాత్వంలో ఏదైతే కలదో అదంతా కూడా మిక్సింది సో గుంటూరులో ఒక అమ్మగారు ఉన్నారు ఆవిడేమైనా వీళ్ళు న్యూస్ పేపర్ వాళ్ళు ఇలాంటివన్నీ పట్టుకొస్తూ ఉంటారు పూర్వం ఇలాంటివి ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నదో ఆ ఊళ్ళోనే ఆగి ఉండేవి ఇప్పుడు ప్రతి గృహంలోని మీకు న్యూస్ ఛానల్లోకి వచ్చేస్తుంది ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నారు ఓ న్యూస్ ఛానల్ వాడు ఏమైనా పట్టుకొచ్చేదంటే గుంటూరు దగ్గర గ్రామంలో ఒక అమ్మగారు ఉన్నారు ఆమెకు సుబ్రహ్మణ్య స్వామి మట్టి రూపంలో కనపడ్డాడు మట్టి రూపంలో కనబడ్డాడు మట్టి రూపంలో ఎందుకు కనపడ్డాడంటే దానికి అక్కడ తెలిసిపోతూనే ఉంది ఆమె ఆ పుట్టలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నారు అందుకోసం ఆయన మట్టి రూపంలో కనపడ్డాడు పుట్టలో కాకుండా మరెక్కడైనా ఆరాధించుంటే ఇంకో రూపంగా కనపడు ఉండేవాడు బంగారపు ప్రతిమలో ఆరాధించుంటే బంగారంగా కనపడి ఉండేవాడు కానీ మట్టిలో ఆరాధించబట్టి మట్టి రూపంగా కనపడాలి అదంతా కూడా యొక్క వికాసమే ఆమె ప్రేమకి ఆమె భక్తికి జోహార్లు అదంతా కూడా జాగ్రత్త అవస్థాంతర్గతంగా ఉంటుంది జ్ఞానం జాగ్రత్త అవస్థను ప్రకాశింపజేసే జ్ఞానంని కొట్టుకోవాలి కానీ మీరు ఆ జ్ఞానంలో ప్రకాశించే అవస్థాంతర్గతములైన నానాత్మం ఏదైతే వివిధ మానసిక అనుభవములు ఐంద్రియక అనుభవములు ఏవైతే గలవో కూడా తత్కాలమునన్ను ఉంటాయి ఆ క్షణములకు పరిమితమై ఉంటాయి పరిచ్ఛిన్నంగా ఉంటాయి అవన్నీ కూడా మనస్సు యొక్క విలాస మాత్రమే అంటే ఏమీ సత్యం లేదు ఈ సత్యాన్ని గుర్తించి పరమార్థ సత్యము సో ఆ జ్ఞానం అనన్నామే మూడవస్థలని ప్రకాశింపజేసే ఆ జ్ఞానము అది పరమార్థ సత్యము అది మూడవస్థలని ప్రకాశింపజేస్తూ కూడా తుర్యం తుర్యం అన్నా తురీయం అన్నా ఒకటే ఈ అదనంగా పెట్టుకుంటే తుర్యం మనం అవుతుంది ఆ ఇ తీసేస్తే తుర్యం అవుతుంది నాల్గవది తుర్యం అంటే నాలుగవది అని అర్థం నాలుగవది అంటే అభిప్రాయం ఏమిటంటే మూడవస్థలను ప్రకాశింపజేస్తుంది కానీ మూడవస్థలకు అతీతంగా ఉంటుంది అంటే అర్థం ఏమిటి ఈ మూడవస్థలలో మీకు కలిగే అనుభవాలన్నీ దేశాంతర్గతంగా కాలాంతర్గతంగా నానాత్మ విశిష్టంగా ఉంటాయి అనుభవాలు ఈ తుల్యము ఈ మూడు అవస్థలని ప్రకాశింపజేసే జ్ఞానము తుల్యము అనగా అభిప్రాయం అనగా ఆ జ్ఞానమునందు దేశము యొక్క పరిచ్ఛేదము కాలము యొక్క డివిజన్స్ నానాత్వము అనే పరిచ్ఛేదము ఉండదు వీటిని ప్రకాశింపజేస్తుంది కానీ వీటికి అతీతంగా బంగారము నగలు అదే అనేకము బంగారము అనేకమా ఏకమా ఏక వేరువేరు రూపములు గలవి బంగారములకు రూపం ఉంటుందా ఉండదు నగలు పుట్టి బంగారం పుట్టి గిట్టుతుందా చూడండి ఎన్ని తేడాలు వచ్చేసాయి ఎంత నగలు కాలాన్ని బట్టి ఫ్యాషన్లు మారిపోతాయి బంగారం మారిపోతుందా మారిపోదు నగలు కొనబోతే కొరువి అమ్మబోతే అడివి బంగారం ఏమిటి కొనబోయినా అమ్మబోయినా దాని విలువ సమానమే సో ఎంత తేడా వచ్చేసిందో చూడండి నగలకి బంగారానికి కానీ ఆ నగల ప్రపంచాన్ని ప్రకాశం నిలబెట్టేది వంగారంలా సో దట్ ఈస్ కాల్డ్ తుల్యం మూడవస్థలకి అతీతంగా ఉంటుంది కనుక తుల్యం తర్వాత దానికి తుర్యం అని పేరు తుల్యాఖ్యం అది నాలుగవదిని ఊరికే పేరు పెట్టానంత ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే వీడు నాలుగో వాడు నాలుగో వాడు అంటే వాడి ఒళ్ళంతా నాలుగు నాలుగు నాలుగు అంకెలు ఉంటాయన్నా ఏమిటి నాలుగో వాడు అర్థం ఏంటి వడుగు మీను పోయి నాలుగో వాడు నాలుగు ఆలోచించి చూడండి మీరు నాలుగో వాడు అంటే ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు ఇటు నుంచి చూస్తే నాలుగో వాడు ఆయన నాలుగోవాడు అంటే అర్థం అండి అడుగు నాలుగో వాడు అంటే ఆయన నాలుగో నిర్దేశించటంలో ఉండే సౌకర్యాన్ని అపేక్షించి దుర్యా అని పేరు పెట్టారు అద్వయం అద్వయంలో ఎందుకన్నారంటే ఈ మూడు అవస్థల ఎందు మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది పక్కన పెట్టండి ద్వైతం యొక్క సర్వాభావం సుశుప్తి ఏ మేము మామూలుగా అనుభవానికి వచ్చేవేవి సుశుప్తి ఏమీ ఉండవు సో ఈ కథ మీరు విన్నదే నాకు తెలుసు మీరు విన్నారని అయినా కూడా వీ గో త్రూ దాట్ So we వీ హవ్ టు గో త్రూ ద మొడాలిటీస్ ఆఫ్ టీచింగ్ తర్వాత ఒకసారి శ్రవణంలో పునఃపున దాని అలా హ్యామర్ చేస్తూ ఉండాలి సో తుర్యాఖ్యం అద్వయం సో ఈ స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ అంటే ఏమిటండి నానాత్వం తత్వంకే ఉంది అనేకత్వం అనేకత్వంలో కూడా వైచిత్రి అంటే ఏమిటి ఇది ఉన్నట్టు అది ఉండదు అది ఉన్నట్టు మరొకటి ఉండదు మరొకటి ఉన్నట్టు ఇంకోటి ఉండదు దేనికి అదే విచిత్రం దేనికి అదే విడ్డూరం అది ఆ జగత్తు యొక్క లక్షణం నానాత్మ యొక్క లక్షణం కొంతమంది ఏమంటారంటే ఇలా ఉంది ఏమిటండి అంటారు అయ్యా అది జగత్తయ్యా జగత్ అలా నువ్వు ఊహించని వైచిత్రి జగత్తులో ఉంటుంది నువ్వు అది యూ టు అండర్స్టాండ్ దాట్ జగత్ అలాగే ఉంటుంది కనుక అది ఇంతటి జ్ఞానాత్మ విశిష్టమైనటువంటి అవస్థలు స్వప్నము జాగ్రత్త ఉంటూ ఉంటే వీటికి మూలమునందు ఉండే జ్ఞానమునందు భేదమేదియు ఉండదు భేదం అనుభవానికి రాదు కాబట్టి దాన్ని అద్వయము అంటారు మీరు ఘటాన్ని చూస్తున్నారనుకోండి కేవలము ఇది ఘటమనే అనుభవం అంతతో అయిపోతుంది భేదపూర్వకంగా అనుభవానికి వస్తుంది ఇది ఘటము అది దృశ్యము నేను ద్రష్టను సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ ఆ ఘటం కంటే భిన్నంగా నేనున్నాను ఆ నాకంటే భిన్నంగా ఘటమున్నది భేద సహితంగానే మీకు సకల అనుభవములు ఉంటాయి భేద సహితంగానే అదే మీరు ధ్యానం చేశారనుకోండి మీకు భేదమంతా కూడా జారిపోయి కేవలము అభేద రూపంగా మీరు అభిన్నమ భేదములు లేని భేదము గంధము కూడా లేని ఆత్మస్వరూపులే నిలిచి ఉంటారు ఒక ద్వైత పండితుడు ద్వైతం ద్వైతం అని చాలా గడబడి చేస్తుంటే ఓ మహాత్ముడు ఆయన్ని అడిగాడు చూడవా ఊరికైన దగ్గర నుంచి గంటల ధర కూడా మాట్లాడుతున్నావు ద్వైతం అంటూనో ఒక్క సంగతి అర్థం చేసుకో నిద్రపోతే నీ ద్వైతం లేదు ధ్యానంలో కూర్చుంటే నీ ద్వైతం లేదు మూర్ఛ వచ్చినప్పుడు నీ ద్వైతం లేదు కోమాలోకి వెళ్తే నీ ద్వైతం లేదు ఇంకా ఇలాంటి అవస్థలు ఏమైనా ఉంటే వాటిల్లో ఎక్కడ నీ ద్వైతం లేదు ఏమండి నీ ద్వైతం ఎప్పుడు ఉంటుందో తెలిసిన ఒకే పరిస్థితిలో ఉంటుంది అదేమిటంటే ఇంద్రియములు మనస్సు స్పందిస్తూ ఉండాలి అప్పుడే నీ ద్వైతం ఉంది ఏమిటి పెద్ద ద్వైతాన్ని పట్టుకుని అదేదో పరమసత్యంగా దలాడతావు అని అడిగాడు మహాత్ముడు కాబట్టి అద్వయం సో ఆత్మతత్వము అద్వయము అక్కర్లేదు ఈ ఫ్యాన్ లైట్ కూడా అక్కర్ లైట్ కాదు ఈ లైట్ ఎక్కువ మోర్ దాన్ ఇది ఉండనే ఉండు కూడా కొంతసేపు అయిన తర్వాత దీన్ని అర్థం అద్వయం తర్వాత అజం ఏమంటది నేను పుట్టాను నేను నేను గిట్టుతాను అని ఈ ఈ సమస్యలన్నీ కూడా కేవలము జాగ్రత్త అవస్థలో ఉంటాయి జాగ్రత్త అవస్థలో కూడా ఎప్పుడు ఉంటాయో తెలిసినా అది మీరు స్మరించినప్పుడే ఉంటాయి పీపుల్ డోంట్ అండర్స్టాండ్ చాలా దురదృష్టకరమైన విషయం నేను పుట్టాను అనేటువంటి ఈ భ్రమ ఎప్పుడు ఉంటుంది ఆ భ్రమ కాలం ముందే ఉంటుంది అది గుర్తు వచ్చినప్పుడే ఉంటుంది తర్వాత దేని ఈజ్ అ వే ఆఫ్ ప్యూరిఫై ది మైండ్ మైండ్ ప్యూరిఫై అయిపోయినప్పుడు తన ఆ ప్యూర్ మైండ్లో పుట్టుతా అనే మాట అసలు స్ఫురణకు రాదు అది స్మరణ అది ఆ స్మృతి పథం నుంచి అది పోతుంది అవుతనకి ఆ సంస్కారమే ఉండదు ఆ వాసనే ఉండదు అటువంటి సందర్భంలో నేను పుట్టేను అని వీళ్ళు జనాలు ఎప్పుడైతే గడబిడ చేస్తూ ఉంటారో వాళ్ళని చూసే ఆశ్చర్యం కలుగుతున్న వీళ్ళ ప్రస్తుందిగా నేను పుట్టేనుమోని అంత హడావిడి చేస్తున్నారా వీళ్ళు దేనికోసం అప్ప హడావిడి చేస్తారు ఏ దేన్ని పురస్కరించుకుని ఇంతటి ఇంతటి కల్లోలాన్ని వీళ్ళు సృష్టించుకుని తాము సృష్టించుకుని తాము ఇబ్బంది పడుతావు ఇతరులని ఇబ్బంది పెడుతో దేనికోసం ఇదంతా చేస్తున్నారు పీపుల్ ఆర్ జస్ట్ నథింగ్ మోర్ దాన్ దాట్ అని అనిపిస్తుంది ఆ మాట వెళ్ళి వాళ్ళకేం మనం చెప్పం వాళ్ళు మనల్ని పిలిచి మనకి ఏదైనా పండు ఫలం ఇస్తే తీసుకుని కూడా చక్క అవసరం ఆశీర్వచనం చేయండి అంటే ఆశీర్వచనం కూడా చేస్తాం అన్నీ చేస్తాం కానీ దాని ఎందు ఏ రకమైనటువంటి ఆస్థ ఉండటం ఆస్థ ఉన్నట్టు ఆస్థ ఈసీగా ఎందుకంటే హ్యావ్ ఎనీ వాల్యూ ఫర్ ఇట్ యూ ఆర్ నాట్ కమిటెడ్ టు ఇట్ యూ డోంట్ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ఇట్ సో కాబట్టి జాగ్రత్తవస్థలోనే అలా ఉంటే ఇక అద్వయ ఆత్మనిష్టయంగా ఉన్నప్పుడు నేను పుట్టాను అనే సంస్కారం ఉంటుందండి అసలు అది ఏమాత్రము ఉండదు అజం ఆత్మతత్వం ఇచ్చ ఆత్మతత్వం అంటే అర్థం నేను అనే అనుభవం కలదో ఆ అనుభవము యొక్క సారము ఇదే అనుభవము యొక్క సారము అనుభవము యొక్క సారము అచిత్ దానికి ఆత్మతత్వము అనిపారు అది విజ్ఞేయము కాబట్టి ఉన్నదంతా కూడా మూడు అవస్థలు ఈ మూడవస్థల్ని ప్రకాశింపజేసే జ్ఞానము ఇదే మీ సర్వము దాని అంతర్గతమై ఉన్నది ఆ జ్ఞానం యొక్క సోర్స్ ఏదైతే ఉన్నదో అది ఏ ఆత్మతత్వము దానిని మీరు తెలుసుకోవాలి తప్ప కేవలము మూడు అంతర్గతంగా ఉండే ఒకనొక మీకు కనప మీకు అనుభవానికి వచ్చేటువంటి కారణకార్యభావం పట్టుకుని దాన్ని సాగతీసి సాగతీసి ఇదిగో ఇదే పరమసత్యము అని ప్రతిపాదింపూలుట అవి వేదము అప్పుడు నేను దేవుణ్ణి చూడాలి అనుకోరాడు ఓ మహాత్ముని ఆ అన్నాడు చూడు దేవుణ్ణి చూడాలి ఆకాంక్ష జాగ్రత్త ఉంటుంది నిద్రపోతే ఉండదు స్వప్నంలో ఇంకో ఆకాంక్ష ఉంటుంది ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఒకనొక సంస్కారం కారణంగా ఈ ఆకాంక్ష మీకు ఉదయించింది ఈ ఆకాంక్ష ఏ ఏ ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు కనుక్కో ఆ మూలంలో దేవుడు ఉంటాడు ఆ మూలంలో ఉండే దేవుడు ఎలా ఉంటాడు దేవుణ్ణి నేను చూస్తాను అలా కళ్ళప్పటి నుంచి చూసి ఉండడు ఆత్మ చైతన్య స్వరూపంగా అజమ్మ అజం ఆత్మతత్వం అనే రూపంలో ఉంటాడు అంతేగాని ఏ అవస్థయందు వీడికి దేవుణ్ణి చూడాలనే ఆకాంక్ష కలిగినదో ఆ అవస్థలో భాగంగా దేవుడు అనేవాడు ఒకచ్చి వీడు ముందు నిలబడితే వీడు చూస్తే ఆ దేవుడు వీడు చూడడము ఇవన్నీ కూడా కేవలము జాగ్రత్త అవస్థ అంతర్గతములుగా సీమితం చేసేటువంటి అంటే పరిచ్ఛన్నం చేసేటువంటి లక్షణాలు దేశము కాలము వస్తుభేదము అనేవి అవి కూడా ఈ దేవుడికి అన్వయించి ఆ దేవుడు శబలితుడైపోతాడు శబలము అంటే అదల్టరేషన్ ఆ దేవుణ్ణి కూడా మీరు కల్తీ చేసి పాలిస్తారు కాబట్టి దట్ ఈజ్ నాట్ ది వే థింగ్స్ ఆర్ సదా సర్వదా ఏతత్ లౌకికాది విజ్ఞేయాంతం పరమార్థదర్శిభి బ్రహ్మవిద్భి ప్రకీర్తితం బ్రహ్మవేత్తలు ఇలాగే వర్ణిస్తారు ఎప్పుడైనా ఇలాగే వర్ణిస్తారు సదా బుద్ధై ప్రకీర్తితం బుద్ధులు అంటే ఎన్లైటండ్ ఫర్ ఎవేక్ టు దట్ రియాలిటీ అంటే పరమార్థదర్శిభి బ్రహ్మవిద్భి సో అద్వయ ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకున్న బ్రహ్మవేత్తలు దీన్ని ఇలాగే వర్ణిస్తారు వాళ్ళు ఏమంటారంటే చూడరా తమ్ముడు నువ్వు తెలుసుకోవాల్సింది ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో స్వర్గంలోనో మరో చోట ఉందని నువ్వు అనుకుంటున్నావు అమ్మా అలాగేమీ కాదు నీ మూడు అవస్థలు లౌకికము శుద్ధ లౌకికము లోకోత్తరము ఈ మూడింటినే ప్రకాశింపజేసే జ్ఞానము ఈ మూడు అతీతమైనటువంటి శుద్ధ తురీయ చైతన్యము ఆ జ్ఞానమే అంటే ఆ జ్ఞానమని అది పరిచ్ఛేద పరిచ్ఛేదం ఉంటుంది ఆ పరిచ్ఛేదాన్ని తిరస్కరించినట్లయితే అదే ఆత్మతత్వం అవుతుంది అంటే ఘటాకాశము ఘటాకాశంలో ఉండే పరిచ్ఛేదము కల్పితమైన పరిచ్ఛేదం ఆకాశం ఘటము యొక్క వాల్యూమ్ని మనం కల్పించుకుంటాము ఆ కల్పనని తిరస్కరించి తిరస్కరించాలి ఆ నిగేషన్ అవసరం ఆ తిరస్కారం మీరు ఎప్పుడైతే చేస్తారో అది మహాకాశంగానే తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగానే ఆత్మవేత్తలు బ్రహ్మవేత్తలు వర్ణిస్తారు తప్ప బ్రహ్మవేత్తలు ఈ లోకం ఆ లోకం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు అక్కడి ఇక్కడికి వచ్చాడు పుట్టాడు విట్టాడు ఈ రకమైనటువంటి శబ్ద జాలంతో వాళ్ళు అసలు మాటలాడరు జ్ఞానే చ త్రివిధే జ్ఞేయే క్రిమేణ స్వయం సర్వజ్ఞతావత్రీహ మహాధియ అది అది సర్వజ్ఞత్వం అది సర్వజ్ఞత్వం ఇప్పుడు నేను చెప్పింది తెలుసుకోవడమే సర్వజ్ఞత్వం ఎందుకంటే సర్వము అంటే అదే సర్వం ఇంకా అంతకంటే వేరే సర్వ మీ జాగ్రత్త అవస్థ మీ స్వప్నము మీ సుశుక్తి ఇంతకు మించి ఇంకా సర్వం ఏముందండి ఇంత ఇది కాకుండా ఇంకా సర్వం ఏముందండి ఇంకేముంది సర్వం ఏమీ లేదు సర్వం సర్వం అంటే ఇవి తెలుస్తున్నాయా లేదా మీకు మీ స్వరూపము వీటిని ప్రకాశింపచేసే జ్ఞానం మీ స్వరూపం ఆ స్వరూపంలో మీరు నిష్ఠను కలిగి ఉన్నచో మీరు సర్వజ్ఞులు కాలేదా మరి మీరు సర్వజ్ఞులు ఇది ఒక పెద్ద దెబలాట ద్వైతవాదులతో వచ్చే పెద్ద దెబ్బలాటల్లో ఇదొకటి అదేమంటే జీవుడు అల్పజ్ఞుడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు ఐక్యము ఎట్లు పెద్ద గోళ అదొకటి తర్వాత ఇంకొకటి ఉంది జగద్వ్యాపార వర్జం సూత్రం ఒకటి ఉంది బ్రహ్మసూత్రాల్లో జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు మటుకు ఈ జీవుడు చేయడు అవి మటుకు దేవుడే చేస్తాడు కాబట్టి జీవుడికి దేవుడికి నువ్వు జీవుడిని దేవుడినే ఏకమేలా చేయగలుగుతావు ఎందుకంటే జగత్తుని సృష్టి స్థితి లేములు చేసేవాడు దేవుడు జీవుడు ఎన్నడూ చేయుడు వాటిని దేవుడు సర్వజ్ఞుడు జీవుడు ఎప్పుడూ అల్పజ్ఞుడే కాబట్టి జీవుడు దేవుడు అవుతాడు అని వాళ్ళకున్న పెద్ద పూర్వపక్షం వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత బలమైన పూర్వపక్షం ఇంకోటి లేదని కూడా దానికి సమాధానం ఏమిటో తెలుసు నువ్వు నిద్రలేస్తూనే ఈ జగత్తును నువ్వే సృష్టిస్తున్నావు నువ్వే నిలబెడుతున్నావు నువ్వే నీలో కలుపుకుంటున్నావు సర్వము అంటే ఈ జాగ్రత్త అవస్థ అంతర్గతమైనదే సర్వము ఆ నువ్వే ప్రకాశింపజేస్తున్నావు కాబట్టి నువ్వే సర్వజ్ఞుడు నువ్వే సృష్టి స్థితి ఇలాగా ఏమైపోయిందండి వీడి సిద్ధాంతం కాబట్టి ఆ ద్వైతవాదాన్ని ఖండిస్తున్నారు సో జ్ఞానము త్రివిధమైన జ్ఞేయము క్రమంగా తెలుసుకున్నాడు క్రమేణ విధితే స్వయం తర్వాత ఈ తెలుసుకోవడం అన్నది దీనికి ఎప్పుడూ స్వయం అనే విశేషణం వేస్తూ ఉంటారు ఎందుకంటే జ్ఞానం దగ్గరే వేస్తారా విశేషణం కర్మ దగ్గర ఉపాసన దగ్గర వెయ్యరు ఎందుకంటే కర్మ వీడు స్వయంగా చేసుకోవాలి ఒకవేళ వీడికి రోగము ఏదో వచ్చి చేసి చేసుకోలేకపోతే వీడి తరఫున ఇంకొకటి చేతి చేయించవచ్చు నేను ఒక ఆయన ఎరుగును ఆయన పాపం మనసం మీద పడిపోయారు సంధ్యావందనం చేయందే ఆయన మందు కూడా వేసుకోరు మందు వేసుకోవాలంటే నీళ్లు తాగాలి నీళ్లు తాగాలంటే సంధ్యావందనం చేయాలి సంధ్యావందనం చేసే పరిస్థితి కూడా లేదు ఏదో పక్షపాతం ఏదో సంఫికల్ట్ డిసీజ్ అప్పుడు ఆయన ఏం చేసేవారంటే ఒక కుర్రాను కూర్చోబెట్టేవారు ఆ కుర్రాడు వాడి స్వంత సంధ్యావందనం అప్పటికే పూర్తి చేసుకుని వచ్చి ఈయన తరఫున సంధ్యావందనం చేసి ఇవాడు ఈ సంకల్పం చెప్పింది ఈయన సంధ్యావందనం పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఆయన నీళ్లతో కొంతమంది వేసుకున్నాడు కర్మకి స్వయం అనే అన్ని సందర్భాల్లో అక్కర్లా మీ తరఫున ఇంకొకటి చేయొచ్చు కర్మ అలాగే ఉపాసన కూడా మీ తరఫున ఇంకోహడు చేయొచ్చు ఇప్పుడు ఎలాగంటే కర్మలాగా అనిపిస్తున్నది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి హుండీలో ఏదైనా మీరు వేయాలనుకున్నారను కొన్ని ధనాన్ని వీళ్ళు వెళ్తూ ఉంటే ఎవళ్ళో ఇస్తారు చిన్న మూటొచ్చి ఇది మీరు వెంకటేశ్వర స్వామి ఆ హుల్లిలో వేశారండి అంటే అదేమీ కర్మ కాదు ఆ భక్తి యొక్క ప్రకటనము అది మీ తరఫున ఇంకోహళ్ళు చేయొచ్చు కానీ ఆత్మజ్ఞానం మటుకు మీకు మీరే తెలుసుకోవాలి భోజనం మీకు మీరే భోజనం చేయాలి మీ తరఫున ఇంకోహళ్ళు వెళ్ళి భోజనం చేసేస్తే ఏమిటి ఉపయోగం కాబట్టి ఆత్మజ్ఞానం ఇలా చెప్తారు హౌ ఇట్ ఈస్ సెడ్ తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి గీత తత్ కాలేన ఆత్మని విందతి నాలుగో అధ్యాయం ఆఖర నిందిది కాలేన ఆత్మని విందతి కాలేన అంటే కాలము చేత దానికి శంకర్లు ఏమన్నా రాశారో తెలిసిన మహతా కాలేనా చాలా కాలం పడుతుంది మీరు కంగారు పడేది ఏమీ కాదు ఎందుకంటే ఈ వాసనాభారం అంతా మోసుకొని వస్తున్నాము దీన్ని అంతనే శిథిలం టైం పడుతుంది సో మహతా కాలేన ఆత్మని విందతి మీకు ఈశ్వర సాక్షాత్కారం మీ మీ హృదయంలో మీకు ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది తప్ప ఆయన వచ్చి మీ బయట నిలబడి మట్టి రూపంగా కనపడ్డాడు బంగారం రూపంగా కనపడ్డాడు అలాగే కాదు ఆత్మరూపంగా మీరు ఈశ్వరుణ్ణి పొందుతారు తర్వాత స్వయం దీంట్లో షేరింగ్లో అవి ఉండవు పదహారు పండ్ల నోము అని ఒకటి ఉంటుంది పదహారు పళ్ళ నోము అని ఒకటి ఉన్నది దాంతో సంపాదిస్తారు పదహారు పళ్ళు పదహారు పళ్ళు ఇవ్వాలి నోము ఆ ఒకళ్ళు సంపాదించగానే ఆ చుట్టుపక్కల ఇంకో ఎరడొందల మంది ఉంటారు వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయి ఈ పదహారు పళ్ళనే అలా ఇట్టి నుంచి అటు చిక్కి అట్ను ఇట్టు తిప్పి అదే పదహారు పాళ్ళంతా ఆ రకంగా శేరింగ్ అది కుదరది ఆత్మజ్యాల స్వయం విందది అని ఆ స్వయం అనే మాట చాలా ముఖ్యం సరే కాబట్టి స్వయంగా తెలుసుకోవాలి క్రమేణ అంటే ఆ క్రమం దేనికి ఆ త్రివిధే జ్ఞేయే క్రమేణ ఆ మూడు విధములైన జ్ఞేయము గలదు ఏమిటి జ్ఞానం జ్ఞేయంచ ఏమిటంటే జాగ్రత్త అవస్థాంతర్గతంగా ఉండే సర్వము స్వప్నాంతర్గతంగా ఉండే సర్వము సుశుప్తి అభావము ఇది క్రమంగా ఇదంతా తెలుసుకోవాలి తెలుసుకుంటే తెలుసుకుని ఈ ఈ మూడింటిని ఈ విధంగా ఇదే సర్వమప్ప ఇంతకంటే వేరే సర్వం ఏం లేదు ఈ సర్వాన్ని ప్రకాశింపజేసే ఆ తురీయ ఆత్మస్వరూపుడను నేనే అని ఎవరు తెలుసుకుంటాడో వాడు మహాజ్ఞాని మహాధీయ వాళ్ళు మహాజ్ఞానులు సో వాళ్ళే అదే సర్వజ్ఞత్వము అంతే కాబట్టి అంతకంటే వేరే ఏమీ సర్వజ్ఞత్వము లేదు అంతే కాబట్టి ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారనుకోండి ఆయన సర్వజ్ఞుడు అంటే మొత్తం ప్రపంచంతో చుట్టూ తిరిగి వచ్చి లిస్టులు కింద రాసుకున్నామన్నీ తెలుసుకుంటూ కూర్చున్నాడా లేకపోతే ఎన్సైక్లోపీడియాలు బట్టి పెట్టు కూర్చున్నాడా ఏమిటా సర్వజ్ఞత్వము ఒకడు ఎన్సైక్లోపీడియా అంతా బట్టి పెట్టేస్తే వాడు సర్వజ్ఞుడు అయిపోతాడా అవడు అదంతా జాగ్రత్త అవస్థలో మూల కూర్చొని ఉంటుంది ఎన్సైక్లపీడియా అంతా కూడా గూగుల్ అంతా మీకు తెలుసును అనుకోండి మీరు సర్వజ్ఞులైపోతారా అవరు ఆత్మస్వరూపం తెలిస్తేనే సర్వజ్ఞులు అవుతారు ఇంకో రకంగా సర్వజ్ఞులు అవరు అవరు ఇప్పుడు వైకుంఠం దాని మొత్తం ప్లాన్ అంతా మీకు తెలుసును అనుకోండి సర్వజ్ఞులు అవుతారా అవరు సో సర్వజ్ఞత్వం అనేది ఆత్మనిష్ట మాత్రమే అది సార్థకమవుతుంది కాబట్టి సర్వజ్ఞతాహి సర్వత్ర భవతి ఆ జ్ఞాని ఎక్కడున్నా ఎప్పుడున్నా ఏ కాలము సర్వత్రా అంటే సర్వస్మిన్ దేశే సర్వస్మిన్ కాలే ఏ దేశము నందున్నా ఏ కాలమునందున్నా ఆయనే సర్వజ్ఞుడు ఈ సర్వజ్ఞుడు అనే ఇటువంటి మహాజ్ఞాని భారతదేశంలో ఉండొచ్చు చైనాలో ఉండొచ్చు అమెరికాలో ఉండొచ్చు కెనడాలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు సో అలా ఉన్నారు ఎందుకోసం అని చెప్పి దే లైక్ డాక్ కాబట్టి సర్వజ్ఞ భవతిహ మహా ఇహ ఈ లోకమునందు ఈ దేహమునందు ఉంటూ ఉండగా ఈ లోకంలో ఉంటూ ఉండగానే ఆ సర్వజ్ఞత్వము సిద్ధిస్తుంది అంటే మీరు గమనించాల్ దీన్ని మీరు గమనించచ్చు ఎలాగంటే ఇప్పుడు చూడండి అంతఃకరణము ఉన్నది బుద్ధి మీరు ఏదైనా తెలుసుకుంటున్నారు బుద్ధితో తెలుసుకుంటూ ఉంటారు అంతఃకరణము తర్వాత పెర్సనల్ కాన్షియస్నెస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ నేను ఈ సర్వమును తెలుసుకుంటూ ఉండే ఒక పరిచ్ఛన్నమైన వ్యక్తిని కానీ పరిచ్ఛిన్న వ్యక్తిత్వము ఉంటాం సో ఆ పెర్సనల్ కాన్షియస్నెస్ ఈ రెండు ఏమవుతాయండి నిద్రపోయినప్పుడు నిద్రపోయినప్పుడు కంప్లీట్లీ వ్యానిష్ అయిపోతాయి పూర్తిగా దృశ్యమైపోతాయి కానీ నీవు మిగిలియే ఉంటావు మీరు ఉంటారా ఉండరా నిద్రలో మీరుంటారా అయితే ఇప్పుడు నిద్రలో నీవు ఉన్నావు కానీ బుద్ధి లేదు జాగ్రత్త అవస్థను అంతనూ తెలుసుకుంటూ ఉండే బుద్ధి లేదు తర్వాత ఈ బుద్ధితోటి ఈ జగత్తును నేను తెలుసుకుంటున్నాను అనే నేను పర్సనల్ కాన్షియస్నెస్ అది కూడా లేదు కానీ నీవు మిగిలి ఉన్నావు మరి దీన్ని ఆలోచించాలా మరి నేను ఏమిటి అని ఆలోచించాలి అక్కర్లేదా ఎందుకంటే నేను ఎవరు అని ప్రశ్న వేసుకో అని భగవాన్ రమణ మహర్షి అంటే ఏం ప్రశ్న అండి చిల్లర ప్రశ్న నేను ఎవరు అనే ప్రశ్న ఏమిటి నేను ఎవరేమిటి ఫలానా వెంకమ్మ మొగుండి నేను ఫలానా శుబ్బ నేను స్పష్టంగా తెలుస్తూనే ఉంది అని ఊరికి అలాగా ఆ రకంగా ఆ ప్రశ్నని మీరు తిరస్కరించవచ్చు కానీ ఆ ప్రశ్నకి మీరు చెప్పగలిగే సమాధానం ఏదైనా కూడా జాగ్రత్త అవస్థాంతర్గతమై ఉంటుందనే సంగతిని మీరు గుర్తించాలి గుర్తించి జాగ్రత్తవస్థ విలీనమైనప్పుడు కూడా నేను కాబట్టి జాగ్రత్త అవస్థాంతర్గతమై బుద్ధితో తాదాత్మ్యాన్ని చెందిన పరిచ్ఛన్న వ్యక్తిత్వం ఏది కలదో అది నేను యొక్క యథార్థ స్వరూపము కాదు అది మరి నేను యథా యథార్థ స్వరూపం కాకపోతే వీడు ఏదేదైతే నేను అనుకుంటున్నాడో అది ఏది నేను యొక్క యథార్థ స్వరూపం కాకపోతే మరి ఇంక ఈ నేను వాట్ ఈస్ దిస్ నేను నేనే నేనేమిటి వాట్ ఏ మాయ్ హూయాయ్ అదే ప్రశ్న కాబట్టి చూడండి అంటే అర్థం ఏమిటి జాగ్రత్తవస్థలో జాగ్రత్త ఫౌండేషన్ ఏమిటి బుద్ధి పరిచ్ఛం వ్యక్తిత్వము అది ఫౌండేషన్ ఆఫ్ ది జాగ్రత్త అవస్థ అది ఆ ఫౌండేషన్ అంతా కూడా తొలగిపోయినా తీసిపారేసినా ఇంకా మీరు మిగిలే ఉన్నారు స్వప్నంలో ఇంకో రకమైనటువంటి అంతః అంతఃకరణ ఉంటుంది ఇంకొక కదలికతో ఉంటుంది మరొక స్పందనతో ఉంటుంది వాసనలు స్పందిస్తూ ఉంటాయి స్వప్నంలో కూడా ఓ దేహము అక్కడ కూడా ఒక పరిచ్ఛన్న వ్యక్తిత్వము ఉంటాయి అక్కడ కూడా దాన్నంతని ప్రకాశింపజేస్తూ ఈ ఆత్మ చైతన్యమే కలదు ఇవన్నీ వెనుకకు మరలినప్పుడు అంటే డీప్ స్లీప్ గాఢ నిద్రయేందు కూడా వీటి అభావాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఆత్మ చైతన్యమే కలదు ఇవి మారిపోతున్నాయండి ఇప్పుడు ఇది ఎలాగంటే పోయింది సంధ్యాకాలం వచ్చింది సంధ్యాకాలం పోయి రాత్రి వచ్చింది రాత్రిపోయి సంఖ్య వచ్చింది సంధ్య పోయి పొగలు వచ్చింది ఈ రకంగా పొగలు సంధ్య రాత్రి అనే మూడు అవస్థలు మారిపోతున్నాయి క్రమంగా మారిపోతున్నాయి ఎప్పుడూ మారిపోతూనే ఉన్నాయి కానీ మారని వాడు ఒకడు ఉన్నాడు వాడు సూర్యుడు అలాగే ఈ మూడు జాగ్రత్త వ్యవస్థలు నిరంతరంగా మారిపోతున్నా మారకుండా ఉండేటువంటి ఈ ఆత్మ చైతన్యము గలదు అది మూడు ప్రపంచాల మనం మూడు ప్రపంచాల్లో నిత్యం జీవిస్తూ ఉంటాం జాగ్రత్త ప్రపంచంలో బతుకుతాము స్వప్న ప్రపంచంలో మనం బతుకుతాము ఇవి ఏమీ లేని ఒక శూన్యంలో కూడా మనము బతికే ఉంటాము కాబట్టి ఈ మూడింటిలో వీడు జీవిస్తూనే ఉన్నాడు మూడింటికి అతీతమైన ఆత్మస్వరూపుడే ఉన్నాడు ఆ ఆత్మస్వరూపాన్ని ఈ మూడి మూడు ప్రపంచాలకి అంటగట్టడము సరికాదు మూడింటికి అతీతంగా ఉంటుంది కాబట్టి బుద్ధిని బుద్ధిపరి జాగ్రత్త వ్యవస్థలో బుద్ధి చేత పరికల్పితమైన ఒక పరిచ్ఛన్న వ్యక్తిత్వాన్ని నా స్వరూపము అని స్వీకరించుట అజ్ఞానము మీరు అలా స్వీకరించడానికి మీకు హక్కు లేదు కాబట్టి సో వాటిని జాగ్రత్తగా ఆ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది జ్ఞానేచ ౌకికాది విషయే సో లౌకికము శుద్ధ లౌకికము లోకోత్తరము అది అది అంటే ఈ మూడు విషయముగా కలిగిన జ్ఞానము అంటే మూడింటినీ ప్రకాశింపజేసే జ్ఞానము కాన్షియస్నెస్ ఓకే జ్ఞేయేచ లౌకికాదౌ త్రివిధే జ్ఞేయము జ్ఞేయం అంటే మూడు రకాలు ఏమిటి లౌకికాదము లౌకికా లౌకికము శుద్ధలౌకికము లోకోత్తరము అనే మూడు రకముల జ్ఞేయము చూడండి జగత్తు ఉన్నది అని మీరు అంటున్నారు కదా జగత్తు ఉన్నది అంటే జ్ఞేయము కదా జగత్తు అందుకోసం నేను ఆ రకంగా వివరిస్తున్నాను జగత్తు ఉన్నది అని మీకు ఎలా తెలిసింది హౌడీనో మీకు ఎలా తెలిసింది అంటే చూడండి ఐదు ఇంద్రియముల ద్వారా తెలిసింది ఐదు ఇంద్రియముల ద్వారా తెలిసింది తర్వాత డ్రీమ్ ల్యాండ్ అని ఒకటి ఉన్నది డ్రీమ్ ల్యాండ్ అంటే అంటే జగత్తు యొక్క సాధనంతా దాని దాని యొక్క ఉనికి ఎట్లాంటి ఉనికి ఐదు ఇంద్రియాలు కలగజేసుకుని ప్రకాశింపజేస్తే ఇది నిలబడింది ఈ ఐదు ఇంద్రియాలు అనే ఐదు పిల్లర్సు తీసిపారేస్తే ఆ జగత్తు కూలిపోయింది లేనే లేదు దాని బతుకంతా కలిపి ఈ ఐదు పిల్లర్ల మీద నిలబడి ఉంటుంది చూపు వినికిడి స్పర్శ గంధము వ్రాసాము అంతే అంతేకాదు జగత్తు అంటే అంతకంటే జగత్త ఉంది ఈ ఐదు ని కనుక మీరు తీసిపారేస్తే మీరు జగత్తు జగత్తు అని ఏదైతే అంటున్నారో జగత్తు ఓటు హైహీనహి అది లేనేలేదు ఇంకా డ్రీమ్ ల్యాండ్ డ్రీమ్ ల్యాండ్ మీరు వెళ్తారు డ్రీమ్ల్యాండ్ అంటే స్వప్న ప్రపంచం ఆ స్వప్న ప్రపంచం ఏమిటి సబ్జెక్ట్ ఉంటాడు ఆబ్జెక్ట్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ వరల్డ్ ఉంటుంది అంటే స్వప్న ఉంటుంది స్వప్న పురుషుడు ఉంటాడు ఈ స్వప్న పురుషుడు స్వప్న వారి దర్శించబడే స్వప్న ప్రపంచము రెండు వేరువేరు కానే కావు ఒకే చైతన్యం నుంచి ఒకవైపు స్వప్న పురుషుడు ఇంకోవైపు స్వప్న ప్రపంచము ఆవిర్భవించినవి ఇది ఎలాగంటే ప్రాజెక్టర్ లైట్ నుంచి కాంతి వస్తూ ఉంటుంది ఒకే కాంతి అది ఆ ఒకే కాంతి అలా రావడంలో ఇటువైపు హీరో గాను అటువైపు విలన్ గాను విడిపోతుంది లేకపోతే ఇటువైపు హీరో గాను అటువైపు హీరోయిన్ గాను విడిపోతుంది ఒకే లైట్ అండి విడిపోతుంది విడిపోయినట్టుగా కనబడుతుంది స్వప్న ప్రపంచం కూడా అంతే అంతకంటే వాస్తవికత దాంట్లో లేనేలేదు కాబట్టి స్వప్నం అంటే ఎలాంటిదంటే డ్రీమ్ల్యాండ్ బొమ్మ బురుసు కాయను ఉండాలి అంటే బొమ్మ పురుషులు ఉండి ఉంటేనే మీకు నాణ్యము ఉంటుంది అదే అదే అలాగే స్వప్న ప్రపంచము అంటే స్వప్న పురుషుడు అండ్ వాని చేత దర్శించబడేటువంటి స్వప్న ప్రపంచము జాగ్రత్ ప్రపంచం కూడా అంతే బొమ్మ బురుషు జాగ్రత్త ప్రపంచం కూడా అంతకంటే వేరే ఏమీ లేదు కాబట్టి జాగ్రత్ ప్రపంచమును స్వప్న ప్రపంచమును లౌకికము శుద్ధ లౌకికము అని అలా కట్టగట్టి వాటిని అజ్ఞేయములో కలిపేస్తాం జ్ఞేయ లౌకికాదౌ త్రివిధే అవి ఏమిటో ఆయన ఇంకా వివరిస్తున్నారు